సంఖ్య నూట మూడు చక్కదనములవారి సతులాల ఇక్కువ తెక్కువల మీరేమి ఒప్పుగా నరకము మాకు బళిచ్చి మనమెల్ల కప్పము గొంటిరిగా అంగనలార అప్పుడే గోవిందునికి ఆహివెట్టితి చిత్తము ఇప్పుడు ఎమ్మెల మీరేమి పంచ మహాపాత కాలబారి దోసి సిగ్గులు లంచము గొంటిరిగా నెలతలారా వంచన తోడుత హరివారమై తిమిక మీ ఇంచుక గుట్టులు మీరెందు చొచ్చేరికను దొంగిలి మా గుట్టులెల్లదోవేసి మరుబారి బంగపెట్టి తిరిగా ఓ భామలారా చెంగలించి వెంకటేశు సేవకు సొచ్చితి మీ ఎంగిలి మోవులను మీరేడబడేరికను